ప్రార్థన చేశాం స్తోత్రం ప్రభు పరిశుద్ధురయ్యేసా మీ స్థితులు స్తోత్రాలైనా అబ్రహామి సాఫీ ఆ కోబుల గొప్పదేవ మీకే వందనాలు తండ్రి ప్రవ్వ ఈ ఘర్షణ కాలం అంతా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి మీ సన్నిహిత నడిపించినారు దాన్ని బట్టి మీకు వానాలైనా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మేము వచ్చినాం ప్రవ్వ మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి ముఖ్యంగా ప్రవ్వ కొంతకాలం నుంచి ప్రభావ చిన్న ప్రవక్తలకు సంబంధించిన ప్రవేశాలు మేము ధ్యానిస్తున్నాం వాళ్ళు ఏ విషయాలు ప్రవచించుకో వాటిని మేం ధ్యానిస్తున్నాం దాని పట్ల మీరే మాకు సహాయకులుగా ఉండి నడిపిస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు ప్రభుత్వ ప్రభావ మీ ప్రవచనాన్ని మేము ధ్యానిస్తామేనా మీక గ్రంథంలోని ప్రవచనాలు ధ్యానిస్తుండగా ప్రవ్వా మీ యొక్క ఆత్మీయ రింపు దయచేయండి మా యొక్క జీవితాలను సరిచేయండి మా హృదయాలను బలీనతలు తొలగించండి ముఖ్యంగా ప్రవ్వాక్యాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవించాలా అనుభవపూర్వకంగా ప్రకటించాలా అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించే బాబిలోనియన్ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా పోయిన వారం మనము మీకా గలంలోని రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం మరియు మూడవ అధ్యాయంలోని కొన్ని విషయాలు మనం ధ్యానించిన మీక తన ప్రవచనాన్ని ఉత్తర దిక్కున ఉన్న ఇస్రాయల్ దేశాన్ని మరియు దక్షిణ దిక్కున యూద దేశానికి తన ప్రవచనాన్ని ఎలిగెత్తి ప్రకటిస్తున్నాడు ఉత్తర దిక్కున ఏరీతిగా ఇస్రాయల్ బదు చెందన్న విషయాన్ని ఉత్తర దిక్కున ఇస్రాల్ దేశానికి సమరియా రాజధానిగా ఉంటే దక్షిణ దిక్కున యూదా దేశానికి ఎరుసలేము రాజధానిగా ఉన్నట్లు మనం చూస్తున్నాం కాబట్టి ఈ రెండు దేశాలకి అతను ప్రవచిస్తున్నట్లు మనం ఈ విషయాలు ఇక్కడ గమనించిక్కున ఏ రీతిగా ఇస్రాయెల్ ప్రజలు విగ్రహార దిక్కులైపోయి దేవునికి తిరుగుబాటుతనం చేస్తున్నారన్న విషయాలు మనం ధ్యానించినప్పుడు అది సొలోమోను కాలంలో ఆరంభమైందన్న విషయాన్ని మనం ధ్యానించిన సొలోమోను ఏ రీతిగా తన జీవిత విధానాన్ని కొనసాగించుకున్నాడు అతను రాజు అయినాక తన ప్రవర్తన ఏరీతిగా మారింది అన్న విషయాలు మనం ధ్యానించినాం ముఖ్యంగా సొలోను అనేక మంది స్త్రీలను వివాహం చేసుకుని అది మోహించి అని మనం ధ్యానించిన అతను మోహించి అనేకమైన స్త్రీలను వివాహం చేసుకున్నాడు అంటే మోహించడం అంటే లవ్ మ్యారేజెస్ అని మనం అర్థం చేసుకుంటాం కాబట్టి మరి విశేషంగా బైబుల్ ఎందుకు దాన్ని చూపిస్తుంది అనేది మోహించి వివాహం చేసుకున్నాడంటే అది దేవునికి విరోధం అన్న విషయాన్ని మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం కాబట్టి సొలమును మోహించి వివాహం చేసుకోవడము అంతమంది స్త్రీలని వివాహం చేసుకున్నాడు మరి విశేషంగా అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు మనం కొంతకాలం క్రిందట ఈ విషయాలు ధ్యానించం యహోశివ గ్రంథము ఇరవై అధ్యాయము పన్నెండు పదమూడు వర్షాలలో ఏముందంటే అన్యస్తిలను వివాహం చేసుకోవద్దు అన్న విషయాన్ని అక్కడ మనం చూస్తాం చూడండి యహోశువ గ్రంథము ఇరవై అధ్యాయము అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనులను హత్తుకుని వారితో వ్యయముంది వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల మీ దేవుని యోహోవా మీ ఎదుట నుండి ఈ జనులను కొట్టివేట మాను మీ దేని యోహోవాకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించే వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రకల మీద కురడాలుగాను మీ కనులలో ముళ్లుగాను ఉందురు ఇదిగో నేను నిన్ను సర్వలోక లోల మార్గం ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గం వెలుచున్నాను మీ దేవుని యహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయిన తప్పిపో ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగురు గనక ఎరుగుదరు అని అవి అన్ని మీకు కలిగేను వాటిలో ఒక్కటైన తప్పి ఉండలేదు సరే ఇక్కడ ఏం చూస్తున్నామంటే యోహో శివ హెచ్చరిస్తున్నాడు ఏమంటే మీరు మీరు నివసించు దేశంలో అక్కడున్న వారితో బియ్యం ఉండకూడదు వారి పిల్లలని పెళ్లి చేసుకునికూడదు మీ పిల్లల్ని వారికి పెళ్లిలకి ఇవ్వకూడదు అన్న విషయాన్ని చూపిస్తున్నాడు ఎందుకంటే ఆ రీతిగా చేసుకోవడం వల్ల వారి ఆచరణ మీ మీ యొక్క కుటుంబాలలోనికి వస్తే వారి విగ్రహారాధన వారి దుష్టత్వము మీలోనికి వస్తుందన్న విషయాన్ని అక్కడ యహోశువ దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడుతున్న అవన్నీ చూపిస్తున్నాడు కాబట్టి వాటిని చేయొద్దు ముందుగానే హెచ్చరించాను కానీ క్రమేణా ఇస్రాయల్ ప్రజలందరూ ఆ రీతిగా చేసినట్టు మనం చూస్తాం మరి విశేషంగా సొలమోన్ రాజు ఆ రీతిగా చేసినట్టు మనం చూస్తాం అయితే సొలమోన్ రాజు మరణించిన తర్వాత ఆయొక్క జనులు తిరుగుబాటు తిరుగుబడటము మనం చూస్తూ ఉంటాం దాని ఇంగ్లీష్లో సివిల్ వార్ అంటాం అయితే ఆయన తిరుగుబాటుతనము లేక సివిల్ వార్ తర్వాత ఏం జరిగిందన్నప్పుడే ఇస్రాయెల్ దేశము రెండుగా విభజింపబడము దక్షిణ దేశము యూద తక్కిన ఉత్తర దిక్కున ఇస్రాయల్ దేశం మారడం మనం చూస్తున్నాం కాబట్టి ఆ యొక్క ఉత్తర దిక్కున ఏరీతి ఉండే దక్షిణ దిక్కు ఏ రీతి ఉండే అనే విషయాన్ని మనం చూస్తున్నాం కొంతకాలానికి ఏం జరిగింది ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కునకు పాప సంక్రమించడం మనం చూస్తుంటాం ఏ రీతిగా అది స్ప్రెడ్ అయిందంటే ఆహాబ్ కాలము మొదలుకొని అది స్ప్రెడ్ కావడం మనం చూస్తుంటాం ఆహాబు ఉత్తర దిక్కున రాజుగా ఉన్నప్పుడు దక్షిణ దిక్కున యహూషపాత్ రాజుగా ఉంటున్నట్టు చూస్తాం మనం ఆహాబు సమరియా రాజధానిగా ఉన్న పట్టణంలో అతను రాజస్థాన్ ఆయన అంతఃపురంలో రాజులాగా ఉంటూ సింహాసనం మీద ఉంటున్నాడు అయితే దక్షిణ దిక్కున్న యహోషపాత్ ఆయన ఎరుసలేం రాజుగా తన సింహాసనం మీద కూర్చొని ఉంటున్నాడు ముఖ్యంగా ఉత్తర దిక్కున విగ్రహారాధన మరియు అవినీతి మరియు అన్యాయము బాగా విస్తరించడం మనం అక్కడ చూస్తాం ఆ ఉత్తర దేశం అందుకే మీకా కూడా వాటిని మనం ప్రకటిస్తా ఉన్నాడు ఆహాబ్ కాలం మొదలుకొని మీకా కాలం వరకు వచ్చేటప్పటికి ఉత్తర దిక్కున విగ్రహార్ధన మరియు అవినీతి మరియు అన్యాయం విస్తరించిన దేశమంతా మనం అక్కడ చూస్తూ ఉంటాం సరే ఉత్తర దిక్కున ఉంది ఆహాబు గుణగణం ఏరీతి ఉంది ఆహాబు కూడా ఒక అన్యస్తిని వివాహం చేసినట్లు మనం కొంతకాలం కింద చూసినాం యజబెలు అను సీధోను రాజ రాజు యొక్క కుమార్తెను అతను వివాహం తీసుకున్నట్లు మనం చూస్తాం అది ఎక్కడ చూస్తాం చూడండి మొదటి రాజుల గ్రంథము నిబాత్ కుమార్ అన యొరబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకున్న స్వల్ప సంగతి అనుకుని అతడు సిదోనియులకు రాజైన ఎద్బాయిలు అతడు సీదోనిలకు రాజైన ఎద్బాయులు కుమార్తె వివాహము యజుబి బైలు దేవతను పూజించు వానికి మృక్కుచూ ఉండెను సోమునులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను మరియు ఆహాబు దేవతా స్తంభం నిలిపెను ఆ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇస్రాయేల్ రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇస్రాయలు దేవుడైన యహోవాకు కోపము పుట్టించెను మనం ఇక్కడ చూస్తున్నాం ఆహాబు ఏదైతేగా జీవించడన్న విషయాన్ని తను కూడా ఒక అన్య పెళ్లి చేసుకోవడం వలన ఆ సీదోను కుమార్తెన్ సీదోను రాజు కుమార్తెను పెళ్లి చేసుకోవడం వలన విగ్రహాలి తీసుకొచ్చుకున్నాడు ఆ రీతిగా దేశమంతటా బయలుదేవతకు మంత్రాల కట్టించట్లు మనం అక్కడ చూస్తున్నాం ఆ కాలంలో సిరియా దేశానికి బెన్హదద్ అనేవాడు ఒక రాజు ఉండే ఈ బెన్హదద్ ఇస్రాయెల్ దేశస్తుల మీద ఇస్రాయల్ దేశం మీదకి యుద్దానికి రావాలని తీర్మానించుకున్నాడు బెన్హదద్ అంటే దూడ యొక్క విగ్రహము అని అర్థం చూడండి ఆశ్చర్యంగా తన పేర్లో ఏరీతి ఉందో దూడ విగ్రహము లేక బయలు దేవత యొక్క కుమారుడు అని కూడా అనొచ్చు ఇతను ఒక ఏదో ఏదో మీ సంతతి నుంచి వచ్చినవాడు కాబట్టి సిరియా దేశకు రాజు ఏదోమీయుడు అని కూడా అర్థం చేసుకోవాలి ఏదోమిలకు ఇసాల్పాలకి ఎప్పటికీ కూడా విరుద్దమే వాళ్ళకెప్పుడు కూడా పడదు ఏదో మీలకు ఎప్పుడు కోపం కాబట్టి బెన్హదద్దు ఇసాల్ దేశం మీదకి యుద్దానికి వచ్చినట్టు మనం చూస్తాం అయితే మనం ఆ యొక్క మొదటి రాజుల గ్రంథము ఇరవయ వాద్యాల చూస్తాము ఆ యొక్క దేవుడు ఇస్రాయల్ ప్రజల చేతికి ఇస్రాయల్ దేశ చేతికి అప్పగించాడు ఆహాబ్ చేతికి అప్పగించాడు ఎందుకు అప్పగించాడు ఆహాబు ఆజ్ఞేవుని ప్రవక్త ద్వారా బయలుపరచబడ్డ ప్రకారంగా బెన్హదద్దు సంహరించాలా అతన్ని చంపాలా అని దేవుడు ఆజ్ఞాయించాడు కానీ అహాబు తన గొప్పతనాన్ని చూపించుకోవడం కొరకు ఆయన ఏదో గొప్ప రాజు అని చెప్పడం కొరకు బెన్హదద్ను విడిచిపెట్టడం మనం చూస్తాం అక్కడ కానీ ఎందుకు విడిచిపెట్టిండు అన్నప్పుడు ఆహాబు బెన్హదద్తో ఒక వాగ్దానం చేసుకుంటున్నాడు ఏమనంటే నేను నిన్ను విడిచిపెడతాను నువ్వు ఇస్రాయేల్ దేశకు భూములను ఆక్రమించుకున్న వాటిని నువ్వు విడిచిపెడతానే నేను నిన్ను విడిచిపెడతానంటే అహాబు చెప్పిన ప్రకారంగా బెన్హదద్ దాన్ని ఒప్పుకుని వాటిని విడిచిపెట్టడం విడిచిపెడతానని వాగ్దానం చేస్తాడు కానీ తన దేశానికి వెళ్లి వాటిని విడిచిపెట్టడు కాబట్టిహోషపాత అనే రాజుని దేవుడు బాగా ఆశ్రయించాక ఆయన ఏం చేసిండు ఆహాబుతో బియ్యం పొందిండు బాగా సమృద్ధిగా దేవుడిని ఆశ్రించినాక నీకు అన్నిలతో సావాసం ఎందుకు ఈ బలహీనతను మనం బాగా చేసుకోవాలా ఎందుకు అనవసరంగా మనము తప్పులు చేస్తామనేది అన్య స్త్రీలతో అన్య స్త్రీలని మనము వివాహం చేసుకోవద్దు అని ఇన్నిసార్లు హెచ్చరించినాక యహోషపాత చేసిన మిస్టేక్ ఏంది చూడండి ఆహాబుతో బియ్యం ఆహాబు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు కుమార్తెల్ని పెళ్లి చేసుకున్నాడు కుమార్తె లేక ఆహాబు కుమార్తెను యహోషపాత్ తన కుమారుని కొరకుంది అన్న విషయం అక్కడ చూస్తున్నాం కొన్ని సంవత్సరములు గతించిన తర్వాత గతించిన మీదట షోమర నుండి ఆహాబు నద్దకు పోయను కొన్ని సంవత్సరాల తర్వాత ఆహాబు దగ్గరికి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం ఎవరు ఈయన యహోషపాత్ తన కుమారునికి వివాహం జరిగినాక సరే ఏ రీతిగా దక్షిణ దిక్కున ఈ యొక్క పాపం సంక్రమించిందంటే ఆహా యహోషపాత చేసిన మిస్టేక్ ఇది ఏం చేసింది యహోషపాతు తన కుమారుడిని యజబేలు కుమార్తెకి ఇచ్చి వివాహం చేయడం వలన యజబేలు బయలు దేవత ఆరాధన ఇజానికి తీసుకొచ్చింది ఉత్తర దిక్కున ఆ ఉత్తర దిక్కు నుంచి యజబేలు కుమార్తెని పెళ్లి చేసుకోవడం వలన యహోషపాత కుమారుడు దక్షిణ దిక్కునకు తన కుమార్తె ద్వారా బయలుదేవత ఆరాధన వచ్చింది కాబట్టి ఎప్పటికైనా అన్య దేవతల ఆరాధన ఎట్లా వస్తుంది అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం కాబట్టి దేవుడి దాన్ని కల్పిస్తారు ఎందుకంటే నువ్వు ఆయన ఆజ్ఞాని ఉల్లంఘించినప్పుడు నువ్వు ఇంకా మరీ భయంకరంగా చెడిపోతావు అది విధానం అది ఆయన ఆజ్ఞాన్ని నువ్వు తిరస్కరిస్తే ఖచ్చితంగా నిన్ను ఆయన విడిచిపెడతాడు అన్న విషయాన్ని మనం ఆయన విడిచిపెట్టిందంటే కుక్కెలు చింపిన విస్తారత్వ జీవితమే క్రైస్తవ జీవితం చెప్పడానికి క్రైస్తవలం గాని జీవితం మట్టు అట్లా ఇక్కడ జరిగింది కూడా అదే యోహోషపాత అరీతిగా చేయడం వల్ల ఏం జరిగింది ఆ యసపేలు కుమార్తె ఆ బయలు దేవత ఆరాధనని దక్షిణ దిక్కు తీసుకుని రావడం వల్ల దక్షిణ దిక్కున అంత బయలుదేవత ఆరాధన ఆరంభమైపోయింది సరే ఇప్పుడు ఈ యొక్క అధ్యాయంలో ఏం చూస్తున్నామంటే నలుగురు వ్యక్తుల గురించి నేను క్షుప్తంగా వారి గురించి చూపించి ఈ రోజు వాఖ్యాన్ని ముగిస్తాము మొదటిదిగా ఈ యొక్క పద్దెనిమిదవ అధ్యాయంలో బెన్హదద్దు అనే ఒక సిరియా దేశపు రాజు ఉన్నాడు మొదటి రాజు ఎవరు బెన్హదద్దు రెండవ ఆహాబు మూడవ వాడు యహోషపాత్ ముగ్గురు రాజుల గురించి మనం కలుస్తున్నాం దాని తర్వాత ఇద్దరు ప్రవక్తల గురించి చూస్తున్నాం ఇదే అధ్యాయంలో బట్ ఈ అధ్యాయంలో ఐదు మంది గురించి మనం గెలిస్తున్నాం మొదటివాడు సిరియా దేశపు రాజైన బెన్హదద్దు రెండవవాడు ఆహాబు ఉత్తర దిక్కున ఇస్రాల్ దేశానికి రాజు దక్షిణ దిక్కున రాజు ముగ్గురు రాజులు అయితే బెన్హదద్ ఉత్తర దిక్కున ఉన్న ఆహాబు లేక ఇసాల్ దేశం మీదకి దండెత్తి యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు అక్కడ సహాయమై సహాయకుడు అయి ఇల్ పల్లకి విడుదల కల్పించింది అప్పుడు ప్రవక్త చెప్పిన ప్రకారంగా ఆహాబు శాశ్వతంగా ఎందుకంటే బెన్హదద్దు ఇస్ పల్లకి వ్యతిరేకం బెన్హదద్దు అనే వాడి కుమరుడు అయితే నేను ఈ ఎవరని వెతికినప్పుడు నాకు కొంత కష్టంగా ఉండే అయితే బెన్హదద్ అంటే దూడ యొక్క విగ్రహము అని ఉంది పేరు లేక దూడనే కదా వాళ్ళు పూజించేది అయితే బెన్హదద్దు హదద్ కుమారుడు అయితే ఈ హదద్దు అనేవాడు ఎవరు అంటే ఏదో కాబట్టి ఏదో ఎప్పుడు ఇస్యల్ మీద కోపం మనం చూస్తాం ఎందుకంటే ఏదో అంటే ఏషావు సంతతి వాళ్ళు ఇస్యల్ ఫలు యాకపు సంతతి వాళ్ళు వారిద్దరు కదా మొదటి నుంచి కాబట్టి ఏదో వీళ్ళకి ఎప్పుడు ఇసల మీద కోపం కాబట్టి ఆ కోపం చూపించడం బెన్హదద్దు వీరి మీదికి యుద్ధానికి వచ్చినట్టు మనం చూస్తున్నాం అయితే అహాబు ఆ బెన్హదద్ ను మనం చూస్తాం చంపాల్సింది పోయి విడిచిపెడతాడు అది చాలా తప్పనట్టు దేవుని ఆజ్ఞకి విరోధంగా అహాబు ప్రతిసారి బెన్హదద్ని సంహరించాలంటే వాడిని విడిచిపెట్టేస్తాడు వాడు తిరిగి వాపసు పోయి వీరికి మరీ భయంకరమైన శత్రువుగా తయారేస్తాడు అహాబు చేసిన తప్పదు అన్నట్టు కాబట్టి దేవునికి అది కోపం నువ్వు చేయాల్సిన పని చేయలేదు ఏదో మీద సంపూర్ణంగా ఏ రాజు కూడా చేయలేదు అదే రీతిగా ఎవరు మన సౌలు కూడా అర్టనై చేసింది ఏదో విడిచిపెడతాడు అదే రీతిగా ఆహాబ కూడా ఏదో విడిచిపెట్టి మనం ఇక్కడ చూస్తాం కాబట్టి దేవుని సరే మీరు అనొచ్చు ఎందుకు దేవుడు అట్ ఏదో మీరు మీకు బల్యం లాగా ఉంటారు ఎప్పుడు శాశ్వతంగా కాబట్టి నీ బాధ్యత ఏంటంటే వాళ్ళని నిర్మీలించకపోతే వారితో మీరు సహవాసం చేసి వారి స్త్రీలని పెళ్లి చేసుకుని విగ్రహాలను మీ దేశంలో తెచ్చుకుంటారు అది విధానం కాబట్టి ఇది అనులకు అర్థం కాదు ముఖ్యంగా వేరే మతస్లకు అర్థం కాదు చూడు మీ దేవుడు ఎంత క్రూరుడో ఇట్లా మాట్లాడతారు కానీ వాళ్ళకి ఎప్పుడు ఈ విషయాలు చెప్తావు ఎందుకు నిర్మలించాలంటే పాత నిబంధన కాలంలో అనేది విషయాలు అర్థం చేసుకోకపోతే నువ్వు ఇతరులకు చెప్పలేవారు ఎందుకు నిర్మూలించాలా వారిని నిర్మూలించకపోతే వారితో సహవాసం చేస్తావు వారితో సంధి చేసుకుంటావు చేసుకుని వారి పిల్లల్ని మీ పిల్లలకి మీరు బియ్యం అందుకొని విగ్రహాల దీపలు అయిపోతారు మీరు దేవుని సేవించడం మర్చిపోతారు అది ఆయన విధానం కాబట్టి ఆ రీతి ఉండకుండా ఉండాలంటే మీరు నిర్మూలించాలా కానీ పాపం సంపూర్ణంగా నిర్మూలించాలా అన్న విధము చూడాల్సిన విషయం ఇది కానీ ఆహాబు చేసిన తప్ప ఆ తప్పు వల్ల ఏం జరిగింది తిరిగి యుద్దానికి పోవాల్సి వస్తుంది ఎందుకు బెన్హదద్ ఎందుకు విడిచిపెడతాడు అంటే బెన్హదద్ ఆక్రమించుకున్న ఇస్రాయల్ దేశంలోని స్థలాలు విడిచిపెడతా అని వాగ్దానం చేస్తాడు బెన్హదత్ నువ్వు నన్ను నేను ఆ స్థలాలన్నీ విడిచిపెడతా వాపసు పోయి అంటే సరే అని విడిచిపెడతాడు కానీ వాడు పోయి విడిచిపెట్టాడు ఎందుకంటే వాడు అన్యుడు ఏదో మీడు వాడు విడిచిపెట్టాడు కాబట్టి ఆ ఆహాప ఏం చేస్తాడు తిరిగి నేను వాడి మీద యుద్దానికి పోవాలా అనుకుంటాడు కానీ ఈసారి యుద్దంలో గెలవాడు ఆ విషయం అతనికి తెలియదు సరే ఆహాబు కుమార్తె అతల్యను యహోషోపాత కుమారుడన యహోరామ్నకు పెళ్లికి ఇవ్వడం మనం అక్కడ చూస్తాం బట్ ఇది యహోషోపాతే తన తానే ఆహాబుతో వ్యం మనం చూస్తున్నాం బైబిల్లో కాబట్టి ఇది జరిగిన విషయం అతల్యా వివాహం చేసుకున్నాక తన కుమారున యహోరామునకు పెళ్లిలో తీసుకున్నప్పుడు తన కోడలైన అతల్య ద్వారా ఉత్తర దిక్కున నుంచి బయలదేవత విగ్రహార్థన దక్షిణ దిక్కునకు వచ్చినట్లు మనం చూస్తున్నాం చూడండి అన్యుల సహవాసం వలన వచ్చే అనర్ధాలు ఏందనేది మనము బైబిల్లో ఎంతగానో దీర్ఘంగా ధ్యానిస్తున్నాం అది మొదటి నుంచి ఒకటే రీతికి ఉంటుంది దేవుడు ఎప్పుడు చెప్పినా ఒకటే రీతికి ఉంటుంది అన్యులతో లేక అవిశ్వాసులతో సహవాసము లేక పొత్తు మనకు కుదరదు కృతం నిబంధన కాలం కస్తే కూడా ఇదే వాక్యాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తుంటాడు అన్య స్త్రీలను అన్య పురుషులను వివాహం చేసుకునేకూడదు ఎందుకంటే వారి ద్వారా నీ యొక్క విశ్వాస జీవితము చెడిపోతుంది నీ కుటుంబంలో విశ్వాసము మాయమైపోతుంది సనగిలిపోతుంది ప్రభుని ఆరాధించడం మరిచిపోతా ఉంటాం నేను ఎన్నో కుటుంబాలు చూసిన రీతిగా ఆ ప్రేమ వివాహములు మోహించి వివాహం చేసుకోవడం అనేది దేవుడికి విరోధం ప్రేమ వివాహములు అనేక ఉమ్మన కాలంలో జరుగుతున్నాం మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే స్వేచ్ఛ మనుషులకి స్వేచ్ఛ కావాల తీర్మానము వాళ్ళకి హక్కు స్వేచ్ఛ నా జీవితానికి నా జీవితము నా చేతిలో ఉంది అనేది ఈ కళకు మోడర్న్ సైకాలజికల్ టీచింగ్స్ నా జీవితానికి కావాల్సిన తీర్మానము మీరెవరు చేసుకోవడం కోరుకు అని తల్లిదండ్రులనే సవాలు చేసే కాలం కాబట్టి తల్లిదండ్రులకు నా జీవితం మీద హక్కు లేదు అని చెప్పే ఈ యొక్క హేతువాదపు కాలము లేక సైంటిఫిక్ రీజనింగ్ కాలం అంటుంది ఇదంతా దృష్టి నుంచి పుట్టింది దేవునికి చోటు ఇవ్వకుండా తల్లిదండ్రులను సన్మానించకుండా స్వార్థంతో ధీమాతో దేవుణ్ణే సవాల్ చేసే కాలంలో మనం జీవిస్తున్నాం మనుషులు అరీతిగా తలెత్తన్నారు ఆయన ప్రేమను ఆయన జాలిని తృణీకరిస్తుంది క్రైస్తవ జీతం ఈరోజు ప్రపంచమంతటా ప్రతి క్రైస్తవ కుటుంబాలలో క్రైస్తవ సంఘాలలో ఇది భయంకరంగా జరుగుతుంది కొన్ని సంఘాలైతే ఈ యొక్క ప్రేమ వ్యూహాలతో మొత్తము చెడిపోయి నా తెలిసిన ఒక వ్యక్తి ఒక సంఘం గురించి చెప్తున్నాడు హైదరాబాద్ లో చాలా పెద్ద సంఘం కొన్ని వేల మంది ఆరాధనకి అక్కడ వస్తా ఉంటారు అయితే అతను చెప్తున్నాడు ఏమంటే ఇక్కడ ప్రతి యవనస్తుడు ప్రతి యవనస్త్రాలు ఆల్రెడీ డివోర్స్ తీసుకున్న వాళ్లే ప్రతి యవనస్తుడు ప్రతి యవనస్త్రాలు ఆల్రెడీ డివోర్స్ తీసుకున్న వాళ్లే కాబట్టి ఇక్కడ క్రైస్తవ జీవితం ఆ రీతి ఉందనేదాన్ని సరే అది ఒక శాంపుల్ ప్రకారంగానే మనం చూస్తున్నాం గాని ప్రపంచమంతటా క్రైస్తవ సంఘాలు ముఖ్యంగా పాశ్చాత్య దేశంలలో వెస్టర్న్ కంట్రీస్లలో ఆ డైవర్సస్ అనేది రెగ్యులర్ గా అయిపోయినాయి డైవర్స్లు అబార్షన్లు క్రైస్తవ సంఘాలలో ఎక్కువైపోతున్నాయి క్రైస్తవుల జీవితంలో ఎక్కువైపోతున్నాయి అనిలలో ఆ రీతి కనిపించదు వాళ్ళు ఎంతో నియమంగా న్యాయంగా నడుస్తున్నట్టు మనం కనిపిస్తాం వాళ్ళకి బుద్ది చెప్పాల్సింది మనకే వాళ్ళు బుద్ది చెప్పాల్సి వస్తుంది ఈ కాలం అంత భయంకరంగా దిగజారిపోయారు కాబట్టి అంతకంతకు చెడిపోయిరీ అన్న వాక్యం జ్ఞాపానికి వస్తుంది క్రైస్తవ జీవితము ఏ రీతిగా చెడిపోయిందనేది మనం ఇక్కడ చూస్తున్నాం సరే వీటన్నిటికి మూలము బైబుల్ మనం చూస్తున్నాం ముందుగానే హెచ్చరించిన దేవుడు ఈ రీతిగా జరుగుతాయనేసి కాబట్టి రాజుల కాలంలో జరిగింది ప్రవర్తల కాలంలో జరిగింది మన కాలంలో ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఆ యొక్క యహోరాము భార్య ఆయన అతల్య లేక అహాబ కోడలు అహాబ కూతురు అన్న అతల్య ద్వారా బయలుదేవత ఆరాధన దక్షిణానికి రావడం మనం చూస్తున్నాం ప్రపంచమంతటా మతాలు ఆరితగానే విస్తరించినాయి ఒక దేశం నుంచి ఒక దేశానికి మరి దేశానికి ఒక దేశంలో తులినీకరింపబడ్డ మతము ఇంకొక దేశంలో విజృంభించి పనిచేయడం మనం చూస్తూ ఉంటాం కానీ మతంతో మనకే పని లేదు మన ప్రభు ఎప్పుడు కూడా మతాన్ని ప్రకటించినవాడు కాదు ఆయన ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించడానికి వచ్చిన అంటున్నాడు రాలేదంటున్నాడు కాబట్టి ఆయన మతానికి విరుద్దంగా లేడు మతం గురించి ఎక్కడా ప్రకటించలేదు కానీ ఒక మంచి మార్గాన్ని ప్రకటించండు దేవునితో సమాధానం కలిగి జీవించే మార్గాన్ని అతను మనం ప్రకటించడం చూస్తున్నాం ఆయన మాటలలో ఒకటి తప్పు కనిపించదు ఎవరు చూడలేదు తప్పు ఎందుకంటే ఆయనలో తప్పు లేదు ఆయన పాపం లేదు అని ఎవరు రుజువు ఆయనలో పాపం ఉందని ఎవరు రుజుపరచలేరు ఆయన పాపం లేదనేసి మనం కూడా నమ్ముతున్నాం కాబట్టి యహోషపాత చేసిన తప్పు ఏంటంటే ఆ యొక్క అవిశ్వాసీ అయిన ఆహాబుతో వ్యయమొందడమే ఒకసారి చూడండి రోమరాష్ట పత్రిక పద్నాలుగవ అధ్యాయం కాబట్టి అవిశ్వాసతో సవాసం చేయడం కూడా పాపము అన్న విషయాన్ని మనము ఇక్కడ వ్యాఖ్యలు చేస్తాం చూడండి పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ చివరి భాగం విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం కాబట్టి ఏదైతే విశ్వాసం మూలంగా కాదో అది కచ్చితంగా పాపం అన్న విషయం చెప్తున్నాడు కాబట్టి ఈ యొక్క అన్య స్త్రీలతో సహవాసం చేయడము అన్యస్తో వివాహం చేసుకోవడము మోహించి మరి విశేషంగా అది పాపము అని హెచ్చరికలాగా మనకు చెప్పండి విశ్వాసము మూలము కానిది విశ్వాస మూలము కానిదంటే దేవుడి నుంచి రానిది దేవుని వలన కలగనిదంతా పాపమే అన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తుండదు ఆ పాపము ఎవరికి సంక్రమిస్తుంది ఎవరైతే దేవుని వలన కలిగినది కలగనిది స్వీకరిస్తారో అది వారికి పాపంగా ఎంచబడుతుందని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం చూడండి యాకవ రాష్ట పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవచనం కాబట్టి మేలైనది చేయ ఎరిగి అలాగూ చేయను వారికి పాపము కలుగును కాబట్టి మేలైనది చేయ ఎరిగియు అలాగు చేయని వారికి పాపము కలుగును మరోసారి చూడండి కాబట్టి మేలైనది చేయరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును కాబట్టి సరే మేలు అంటే ఏంది దేవుని వలన కలిగిన వాటిని మనం గ్రహించి వాటి ప్రకారంగా చేయకపోతే మనకి పాపం వస్తుందన్న విషయని సరే మోహించి వివాహం చేసుకోవడం అనేది దేవుని కలిగినది కాదు అని మనం ఇక్కడ చూసినాం ఇందాక అయితే ఇప్పుడు ఏది మేలు దేవుని కలిగినదే మనం స్వీకరించాలా దేవుని దేవుడు చెప్పిన వాటినే మనం స్వీకరించాలా యహోశివ గ్రంథంలో మనం ఇందాక చూసినట్లు ఇరవై మూడవ అధ్యాయము పన్నెండు పదమూడు వర్షాలలో అన్య అన్య పురుషులను వివాహము చేసుకునకూడదు వారితో వియ్యము ఉండకూడదు అని హెచ్చరించారు ఎందుకంటే అది దేవుని దేవుని నుండి కలిగినది కాదు విశ్వాసులు విశ్వాసాలతోనే పొత్తు పెట్టుకోవాలా కాబట్టి అవిశ్వాసంతో పొత్తు పెట్టుకుంటే అది దేవుని వలన కలిగినది కాదు కాబట్టి అది మేలు కలగదు మేలు అని తెలిసి ఏది మేలనే తెలిసినాక దానికి విరోధంగా జీవిస్తే అది ఖచ్చితంగా పాపము అన్న విషయాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఆహాబు చేసేది ఏంది అన్య అన్యుడైన ఆహాబు దేవుని బిడ్డ అని చెప్పుకుని అన్యుండ తరైన ఆహాబుతో ఉండడము తన కొడుకైన యహోరామ్నకు అతల్య అనే ఆహాబు కుమార్తె వివాహంలో తీసుకొచ్చుకోవడం కోడల్లాగా ఆ అతల్య ద్వారా ఇస్రాల్ దక్షిణ దిక్కున ఉన్న ఏరుశలెమ్నకు లేక యూదా దేశానికి ఆ యొక్క పాపము సంక్రమించినట్లు మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజు మనం ధ్యానిస్తుంది ఏంటంటే ఉత్తర దిక్కున ఏ రీతిగా అయితే ఇష్టాధపా అవిశ్వాసంలో అపవిత్రతలో పడిపోయినరో విగ్రహార దిక్కులైపోయి అన్యాయం చేసిండ్రో దక్షిణ దిక్కున కూడా అదే రీతిగా ఉన్నది ఎందుకు ఆ యొక్క బయలుదేవత విగ్రహం ఆరాధన రావడం వలన లేక విగ్రహారాధన దక్షిణ దిక్కున రావడం వలన దేవుని యొక్క నియమములు దేవుని యొక్క వాగ్దానాలను మర్చిపోయి వాళ్ళు ఆ రీతిగా ఆయనకు విరోధంగా జీవించినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం అందుకే మనకు ఎటువంటి ఎటువంటి సహవాసం ఉండాలనేది ఎఫ్ఎస్ఎ రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో మనం చూస్తున్నాం చూడండి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచనం నిష్పలమైన అంధకార క్రియలో పాలివారేయుండక వాటిని ఖండించుడి నిష్లమైన అంధకార క్రియలో ఉండక వాటిని ఖండించుడి అది మనం నేర్చుకోవాల్సిన విషయం అది హెచ్చరికలాగా చెప్పడింది మనకి ఇవి నిష్ నిష్ఫలమైన అన్ని అటువంటి సహవాసాలు నిష్ఫలమైన అవిశ్వాసాలతో పొత్తు నిష్ఫలమైంది దేవునికి వ్యతిరేకంగా జీవించే విధానము నిష్ఫలమైంది ఏంటది విగ్రహారాధన అవినీతి అన్యాయం ఇవన్నీ నిష్ఫలమైన విగ్రహారాధన అంటే దేవుణ్ణి అవమానపరచడం ఎంతమంది తెలుసు విషయం విగ్రహారాధన అంటే అందరు తెలుసు విగ్రహారధన దేవుడికి అసహ్యమని అందరు తెలుసు ఆయన రోష కలిగిన దేవుడు అని తెలుసు అందరికీ ఆయన విగ్రహారాధన ఎవరైతే విగ్రహాన్ని పూజిస్తారో నాలుగు తరంల వరకు శాపం ఉంటుంది అని మనం నిర్గమకాండంలో చూస్తాం ఆ యొక్క పది ఆగ్గాలకు సంబంధించింది రెండవ ఆగ్యం కదా రెండవ ఆగ్లో మనం చూస్తాం కదా నిర్గమకాండము ఇరవయ అధ్యాయము మొదటి పదిహేడు వర్షాలలో మనం ఆ విషయాన్ని చూస్తాం రెండో రెండో వచనంలో ఆ విషయం మీరు ఆకాశం కనిపించే ఏ వస్తువునైనా గానీ భూమి మీద కనిపించే ఏ విషయం ఏ వస్తువు కానీ ఏ జీవరాశనైనా గానీ సముద్రంలో ఉండు ఏ జీవరాశు గానీ మీరు విగ్రహంగా చేసుకునకూడదు అని అక్కడ మనం చూస్తాం రెండో ఆగలాగా కాబట్టి దేవునికి అది చాలా అసహ్యం కాబట్టి విగ్రహాలధన ఎందుకైనా అసహ్యం అంటే విగ్రహాల దికులందరూ జీవుగుల దేవుణ్ణి కాబట్టి విగ్రహారధనంటే దేవుని అవమానపరచడం నీ సృష్టికర్తని నువ్వు అవమానపరచడం నీ తండ్రిని నువ్వు అవమానపరచడం నిన్ను కైనవాణి నువ్వు అవమానపరచడం నీ తల్లిని నువ్వు అవనపరచినట్టే కాబట్టి తల్లి తండ్రి మన ప్రభుయే మన ప్రభుని అవమానపరచడం ఎప్పుడైతే మనం ఈ లోకంతో సహవాసంలో ఉంటామో ఈ లోకాన్ని ప్రేమిస్తా ఉంటామో లేక ఈ లోకంలో ఉన్న ఏ వస్తునైనా గాని మనం అమితంగా ప్రేమించినా గానీ దేవుని కంటే ఈ లోకంలో ఏ వ్యక్తినైనా గాని మనము మన ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించినా మనం ఆయనకు పాత్రలను కాకంటే ఆయన అవమానం విగ్రహారాధన అంటే దేవుని అవమానపరచడం అన్న విషయాన్ని మనం అక్కడ నేర్చుకుంటున్నాం అదే రీతిగా అవినీతి అంటే నీ యొక్క స్వార్థానికి సంబంధించింది సమస్తము నీదే నేనే కరెక్ట్ నేనే నా ఆలోచనే కరెక్ట్ అనేది అవినీతి నిన్ను నువ్వు సమర్థించుకోవడం నీ సొంత తలంపుల ప్రకారంగా నువ్వు జీవించడం కాని మన తలంపులన్నింటిలో ఆయనకి మనం చోటు అన్న వాక్యాన్ని మనం ఎన్నిసార్లు దగ్గర ధ్యానించడం మన ప్రవర్తన అంతటిలో ఆయనకి ఆయనకి సమర్పించుకోవాలా మన ప్రవర్తన అంతట్లో మన తలంపులంతట్లో మన మన మన అనుదిన విదాన జీవిత విధానం అంతట్లో ఆయనకే మనల్ని మనం సమర్పించుకోవాలా అన్న విషయాన్ని చూస్తున్నాం దానికి విరోధంగానే ఇది అవినీతి కాబట్టి అది ఆయనకు అదే రీతిగా అన్యాయము ఈ మూడు మూడు విధాలుగా జీవించడమే దేవునికి విరోధంగా జీవించడం అన్యాయము అంటే ఇతరులకు న్యాయం చేయకపోవడం ఇతరుల పట్ల నీకు దయ ప్రేమ లేకపోవడం ఇతరుల నీ యొక్క భావము చెడ్డలైనది వాడికి మోసం చేయడము వాడిని దోచుకోవడం అన్నదానికి సాదృశ్యంగా ఉంది అన్యాయం కాబట్టి భాగోలు కూడా చూడాలా అని నూతన గ్రంథాల మనం చూస్తున్నాం వాక్యం ఇతరుల భాగోలు కూడా చూడాలా అన్నప్పుడు దానికి విరోధంగా జీవించడమే అన్యాయం అంటే ఇతరుడు ఇతరులు బాగుపడద్దు అనేది అన్యాయానికి సాదృశ్యం కాబట్టి అన్యాయకు జీవితం ఏంది ఇతరుల దగ్గర నుంచి ఆశించడం ఇతరులను దోచుకోవడం ఏరీతి ఉంటుంది ఈరోజు ప్రపంచం అంతటా ఒకటే చూస్తున్నాం అన్యాయం ఏంది మనుషుల నుంచి డబ్బులు మనుషుల నుంచి ఆస్తులు మనుషుల నుంచి ఏదో విలువ గల కోరుకోవడము వాళ్ళు ఎంతగానో హృదయాన్ని నొచ్చుకుంటూ వాళ్ళ ధనాన్ని ఈ యొక్క గవర్నమెంట్ సర్వెంట్స్ కి లేక పొలిటీషియన్స్ కి ఇస్తూ ఉంటారు ఈ గవర్నమెంట్ సర్వెంట్స్ పొలిటీషియన్స్ అంతా అన్యాయం చేస్తూ ఉంటారు సరే మనకి ప్రతి దశలో ఒకరిద్దరు మంచి మనుషులు అనిపిస్తుంటారు కానీ తొంభై తొమ్మిది శాతం ఉంటారు ఎందుకంటే ఈ లోకంలో ఒక్కరు కూడా మంచివాడు లేడు లోకంలో ఒక్కరు నీతి మంతులు లేడని బైబల్ చెప్తుంది ఎందుకే అందరూ అనీతి మంతులే అందరూ స్వనీతి వాళ్ళ సొంత తలంపుల మీద సొంత ఆలోచనల మీద ఆర్పడ్డ వాళ్లే వాళ్ళు దాన్ని నేను గొప్పవాడి కొంత డబ్బు తీసుకుంటే వాడికి అన్యాయం ఎట్లయింది నువ్వు అరీతిగా వాడి దగ్గర డబ్బులు తీసుకుని పనిచేయడం వల్ల నువ్వు వారి దగ్గర డబ్బులు తీసుకుని పనిచేయడం వలన న్యాయంగా పనిచేయాల్సిన వాడికి నువ్వు పనిచేస్తావు కాబట్టి రెండు విధాలుగా నువ్వు అన్యాయం చేస్తున్నట్లే గవర్నమెంట్ అథారిటీస్ గానీ మినిస్టర్స్ గానీ పొలిటీషియన్స్ మినిస్టర్స్ గవర్నమెంట్ అథారిటీస్ లేక సివిల్ సర్వెంట్స్ వీళ్ళందరూ అవినీతి లేక అన్యాయంలో జీవిస్తున్నవారు మరి విశేషంగా ధన వ్యామోహమే విగ్రహారాధన పొజిషన్స్ పవర్ ఇవన్నీ విగ్రహాలతో కూడినయి పొజిషన్స్ పవర్ ఇదంతా విగ్రహారధన నేను గొప్ప నేను ఒక పెద్ద కంపెనీకి సీఓ కావాలా అనేది విగ్రహారధననే మనము అంత మనం అభివృద్ది చెందట దేవుని చిత్తమే కానీ ఏ విధంగా అభివృద్ది చెందాలా దేవుళ్ళు అభివృద్ది చెందకుండా ఈ లోకంలో అభివృద్ది చెందడం విగ్రహారాధన కాదా సీఓ వైస్ ప్రెసిడెంట్స్ అనే పొజిషన్స్ సంపాదించడం కొనుకు మనుషులు ఎంతెంతగా లంచగొండితనంలో మునిగిపోతారో మీకు తెలియదు ఎంతో మంది సింతమంది వైస్ ప్రెసిడెంట్లు నేను చూస్తున్నాను అంత లంచగొండితనంలో మునిగిపోతారు వాడికి ఆ పొజిషన్ కావాలంటే వాడు ఎంత మందికి ఇస్తా ఉంటాడు తర్వాత వాడు బుక్స్ అన్ని తారుమారు చేస్తుంటాడు అకౌంట్స్ అన్ని తారుమారు చేస్తాడు లాస్ మేకింగ్ కంపెనీని ప్రాఫిట్స్ లాగా చూపిస్తాడు మోసం ఖర్చడానికి వరకు ప్రాఫిట్స్ ఉన్న కంపెనీకి లాసెస్ వస్తున్నాయని చూపిస్తుంటాడు వాడు వాడంత జీవితం అంతా అన్యాయంతో జీవిస్తుంటాడు షేర్ హోల్డర్స్ ని అన్యాయం చేస్తుంటాడు కామన్ మ్యాన్ ని అన్యాయం చేస్తుంటాడు కన్జూమర్స్ కి అన్యాయం చేస్తుంటాడు ప్రతి ఒక్కరికి వాడు అన్యాయం చేస్తుంటాడు బిజినెస్ లలో బిజినెస్ లోనే అన్యాయం ఉంటుంది కాబట్టి ఇవన్నీ దేవునికి విరోధంగా ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం ఈ యొక్క బిజినెస్ ప్రపంచమంతటా ఒక మృగంలాగా ఉంటుంది మనం ప్రాణం చూస్తూ ఉంటాము కొన్ని మృగాల గురించి ఇవన్నీ బలవంతం మీద మనుషుల మనుషులని ఏళ్తా ఉంటాయి అందులో గవర్నమెంట్ ఒకటి రిలీజన్ ఒకటి పాలిటిక్స్ ఒకటి బిజినెస్ ఇవన్నీ బలవంతం మీద మనుషుల మీద ప్రభుత్వం చేస్తూ ఉంటది వాళ్ళని ఏళ్తా ఉంటది కాబట్టి ఇవన్నీ మృగాల సాదృశ్యం వీటన్నిటిని దేవుడు నాశనం చేస్తాడు ప్రతి మృగము నాశనం కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఉపనర మృగాలన్నీ దేవునికి విరుదంగా ఉన్నట్టు మనం చూస్తాం కాబట్టి ఆహాబు ద్వారా ఉత్తర దిక్కునంత పాపము సంక్రమిస్తే యహోషపాత్ ద్వారా అంటే ఆయననే కారణం ఆయన మంచిరాజే కానీ ఆయన చేసిన ఒక తప్పేంది అవిశ్వాసంతో పొత్తు కుదిరించుకోవడం అన్య స్త్రీ ఆయన యజబేలు కుమార్తెతో బియ్యమ కోడలుగా పెళ్లి పెళ్లిలో కోడలుగా తెచ్చుకోవడం తన కుమారునికి కోడలుగా భరత్ భార్యగా అమ్మాయిని తెచ్చుకోవడం ఆయన చేసిన పాపం ఆహాబు తన కండ్లు రామోత్ గిలాద్ ప్రాంతం మీద పెట్టుకున్నాడు మొదటి రాజుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో తన మరణాన్ని గురించి మనం చూస్తూ ఉంటాము దానికి ముందు ఏం జరిగింది అనేది మొదటి నాలుగు వర్షాలలో చూస్తూ ఉంటాము మూడు సంవత్సరాల తర్వాత సిరియా దేశానికి ఇసల్పల్లికి యుద్దం తేరినట్లు మనం చూస్తాం అప్పుడు యహోషపాత్ మరియు ఆహాబు ఇద్దరు కలుసుకోవడం అక్కడ చూస్తాం ఆహాబు యహోషపాత్ విందుకు పిలువనంపించి విందు తర్వాత నీకు తెలుసా రామోద్లాద్ మనది దాన్ని మనం ఎందుకు తీసుకోనకూడదు సిరియా దేశపు రాజు ఎందుకు దాన్ని బలవంతం మీద పట్టుకోవాలా అన్నప్పుడు కరెక్ట్ అని యహోషపాత్ అంటున్నాడు అప్పుడు ఆహాబు యహోషపాత్ అని అంటున్నాడు నాతో పాటు నువ్వు రామోద్ గిలియాద్ పట్టుకోవడం కొరకు దాన్ని తిరిగి సంపాదించుకోవడం కొరకు అన్నప్పుడు నేను నీవాడినే నా ప్రజలు నా గుర్రాలు నా మనుషులు నీ వాళ్లే అన్నప్పుడు యుద్దానికి సిద్దపడుతున్నాడు ఆహాబు మనం ఇంతకుముందు చేసిన మొదటి రాజుల గ్రంథం ఇరవయ అధ్యాయం ఇరవై మూడవ వర్షంలో బెన్హదద్ దాన్ని తిరిగి వాపసిస్తాడు కానీ అతని ఇవ్వలేదు బెనహదని విడిచిపెట్టినాక ఆ రీతిగా జరిగినట్టు మనం చూస్తున్నాం కాబట్టి మొదటిసారి దేవుని ఆజ్ఞకి విరోధంగా ఆహాబు చేసినట్లు చూస్తాం బెనహదద్ని చంపేసింటే అప్పుడే ఆ ఆ ప్రాంతాలని అతను తిరిగి సంపాదించుకునేవాడు కాబట్టి దేవుని ఆజ్ఞకి విరోధంగా ఉన్నాడు కాబట్టి వినోదంగా జీవించాడు కాబట్టి అతన్ని తిరిగి కొల్సొస్తుంది పోతా పోత మంచివాడన్న యహోష కూడా యుద్దానికి తీసుకెళ్తున్నాడు సరే ఈ యుద్దంలో ఏం జరిగిందన్న విషయాన్ని మనము ధ్యానించకముందు ఒక విషయం ఆహాబు యుద్దానికి పోయి మరణించాలా అది ఒక ప్రవచనం అది మనము మొదటి రాజుల గ్రంథము ఇరవై రెండో చూస్తాం మికయా అనే ప్రవక్త మంచి ప్రవక్త ఆహాబు యుద్దానికి పోయి మరణించలాగా అతను ప్రవేశిస్తా ఉంటాడు దానికి ముందు మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటో మనం ఏం చూస్తామంటే అహాబు నాబోతు చనిపోయినాక తన ఆ నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆక్రమించుకోవడం మనం చూస్తాం చూడండి మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటవ మొదటి రాజుల గ్రంథము అధ్యాయము పదహారవ వచనం నుంచి నాబోతు చనిపోయినని ఆహాబు లేచి విని లేచి యజైరుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకునబోయేను అప్పుడు యహోవాకు టిష్డైన ఏలియాకు ప్రత్యక్షమై ఈ లాగ కాబట్టి మొదటి ప్రవక్త ఎవరంటే ఏలియా ఆహాబు మరణం గురించి ప్రవచించడం చూడండి ఏమైంది అక్కడ దేవుడు ఏలి ప్రత్యక్షమైము ఇస్రాయేలీ రాజైన అహాబు నుంచి అతడు నాబోత్ యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు అతడు దానిని స్వాధీనపరుచుకోను నీవు అతని చూచి ఇలాగో ప్రకటన చేయము ప్రకటించుము వ్యూహో సెలవు ఇచ్చినది ఏమనగా దీని స్వాధీనపరచుకున్న నాబోతును చంపించి గను కదా యహో సెలవు ఇచ్చిందేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెనో ఆ కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతంతో చెప్పాను కాబట్టి మొదట ఏలియా ఆహాబ్ యొక్క మరణం గురించి ప్రకటించాడు ప్రవచించండు అది దేవుని యొక్క ప్రేరేపణ వలన కలిగింది దేవుడు దర్శరీతిగా ఏలియాక అది చూపించిండు ఆ హాబో ఏ రీతిగా అయితే నాబోతో పొలంలో అడుగు పెట్టిండో అప్పుడు దేవుడు దాన్ని చూపిస్తుండూ ఇదే మరణించినాక నీ రక్తం ఇక్కడ నా కుక్కలు నాకును అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం ఏ ఏ పంటను విత్తుతామో ఆ పంటనే కోస్తాము మనుషుడు ఏది విత్తునో అదే కోయును అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం నరహత్య చేయకూడదు అన్నాడు కాబట్టి నరహత్య చేసిన బడు ఆ రీతిగానే హత్య చేయబడుతుంది ఈ రోజుల్లో ఎన్నో విషయాలు మనం ఎన్నో స్థలాలలో ఇటువంటి జరగడం మనం గమనిస్తా ఉన్నాం నరహంత్ నిరపరాధి అయిన నాబోత్తును హత్య చేసి అతని ఆస్తిని ఆక్రమించుకుంటూ ఈ రోజు ఎంతో ప్రపంచమంతటా జరుగుతున్న విషయాలు ఇక్కడ మాఫియా గ్యాంగ్లు గుండాలు పొలిటీషియన్స్ బలవంతంగా నిరపరాధుల భూములు గుంజేసుకుంటున్నారు వారి గత ఇంతే వారి జీవితాలు కూడా ఇదే రీతిగా ఉంటాయన్న విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుండే కాబట్టి మనకు అటువంటి వాటితో సమస్య పని లేదు మనం ఆ రీతిగా అక్రమంగా దేని కూడా సంపాదించుకోకూడదు ఎందుకంటే నాబోత్తు నిరపరాధి ఏ రీతిగైతే తన భూమిని పోగొట్టుకొని మరణించిండో దాన్ని ఏ రీతిగైతే ఆ రీతిగా బలవంతం మీద సంపాదించుకున్నారో అటువంటి అధికారులు రాజులు వాళ్ళందరూ అదే రీతిగా మరణిస్తారన్న విషయాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తుండీ ఏలి తర్వాత మిక్కయ్య దాన్ని ప్రవచించుంటాం మిక్కయ్య ఏ రీతిగా ప్రవచిస్తున్నాడు యహూషపాత్ తో మాట్లాడుతున్నాడు ఆహాబు మనం యుద్దానికి పోదామంటే ఆహాబ్ అంటే దేశంలో ఎవరైనా ప్రవక్తలుంటే వారితో వారితో మనము ప్రార్థనలో కనిపెట్టి కనుక్కుందాం మనం పోవాల వద్దా అక్కడ ఏం జరిగిందనేది మనం ఇరవై రెండవ అధ్యాయంలో చూస్తున్నాం ఇరవై రెండవ అధ్యాయంలో యహూషపాత్ దేవుని దేవుని మనం అడుగుదాం ఇస్లాం దేశంలో ప్రవక్తలుంటే అన్నప్పుడు ఆ తన దగ్గర ఉన్న యాజకుడైన సిదికియా పిలుస్తున్నాడు అతని చిరికి ఆ వచ్చి ఆహుదామంటున్న దేవుడు ఏరీతిగా ప్రకటిస్తున్నాడు నువ్వు సిరియన్లను నాశనం చేస్తావు ఈ ఇనప కొమ్ములతో నువ్వు పొడిచి నాశనం చేస్తావని అతని ఇనుప కొమ్ములు పట్టుకుని రావడం మనం చూస్తాం ఇక్కడ కానీ మిఖయ దానికి విరోధం ఆ యహోషపాతకి ఈ ప్రవచనంలో అబద్దం ఉంది తిదికియా తన దగ్గర ఉన్న నాలుగు వందల మంది ప్రవక్తలు ఒకే రీతిగా ప్రవచించడం అబద్దంగా ఉంది అందుకే ఇంకా ఎవరైనా ప్రవక్త ఉన్నాడంటే ఉన్నాడు ఒకడు వాడు ఎప్పుడు నాకు విరోధంగా ప్రకటిస్తూ ఉంటాడనేసి ఆహ్వానాడు పర్లేదు ఆయన పిలిపించండి అంటే అప్పుడు మీకాయను పిలిపించినప్పుడు మీకయ రానంటాడు కానీ బలవంతం మీద అతన్ని తీసుకుని రావాల్సి వస్తుంది పనివారు అతన్ని తీసుకొచ్చినాక మీకయ్యా ప్రకటన గురించి మనం చూస్తూ ఉంటాము ఇది ఆశ్చర్యకరంగా ఉంటుంది ఇది యుగ సమాప్తిలో మరీ విశేషంగా జరుగుతూ ఉంటది అన్న విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే ఎప్పుడైనా గానీ యుగ సమాప్తిలో ఉన్నట్టే ఇంతకు ముందు ఉన్నట్లే గతంలో ఉన్నట్లే చరిత్రలో ఉన్నట్లుగానే తిరిగి తిరిగి అవన్నీ నెరవేరుతానంటే దేవుడు మనం చూపించింది కాబట్టి ఒక మంచి ప్రవక్త ఒక దుష్ట ప్రవక్త ఇద్దరు కలుసుకోవడం ఇద్దరు ఒకరినొకరు సవాల్ చేసుకోవడం మనం గమనిస్తూ ఉంటాం ఒక మంచి మనుషులను హెచ్చరిస్తూ జాగ్రత్త పడుడి అని చెప్తుంటే దుష్ట ప్రవక్త ఏమి చింతించకండి మీరు ఏమి చూడకుండా అమాంతంగా ఎత్తపడతారు మీరు ఎటువంటి కష్టాలు పొందరు దేవుడు మనల్ని సమృద్దిగా ఆచరించడు దివరాత్రులు అతను మనల్ని కాచి కాపాడుతుంటనేసి అబద్ద ప్రవక్త ప్రవచనాలను వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు కాబట్టి మిగయ్య తన యొక్క నాలుగు వందల ప్రవక్తలు ఒకే రీతిగా ప్రకటించడం మనం చూస్తూ ఉంటాం అప్పుడు ఆ సిదికే మరియు తన యొక్క నాలుగు మంది తన దగ్గర పని ప్రవక్తల్లాగా పనిచేస్తున్న అవిశ్వాసులైన ప్రవక్తలు ఒకే రీతిగా ప్రవచించడము మనం చూస్తుంటాం అప్పుడు మీకయ్య వచ్చి దేవుని యొక్క ప్రవచనాన్ని ప్రకటించడం మనం అక్కడ చూస్తాం పదిహేడవ వచనము పద్దెనిమిదవ వచనంలో ఏమని ప్రకటించిండు ఇస్రాల్ ప్రజలందరూ గొర్రెల పర్వతముల మీద కాపరిలేని గొర్రెల వలె నేను చూస్తున్నాను వారికి రాజు లేడు కాబట్టి మనకి రాజు లేడు కాబట్టి మన ఇంటికి మనం వెళ్లిపోదామనేసి అందరు అనుకోవడం నేను చూస్తున్నా అంటాడు అప్పుడు ఆహా అంటడు చూడు నేను చెప్పలేదా నా గురించి ఎప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడతాడు తను అనేసి అప్పుడు సిదికియా వాళ్ళందరూ అక్కడ ఉన్నప్పుడు మీకయ్యా మాట్లాడుతున్నాడు పంతొమ్మిదవ వచనం ఇరవై వచనంలో పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వర్షంలో నేను సర్వోన్నోత్తైన దేవుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా నేను చూస్తున్నాను అతని ఇరుప్రక్కల కుడికి ఎడమకును అనేక మంది దూతలు కూర్చని ఉంటుండగా దేవుడు మాట్లాడుతున్నాడు ఆహాబు రామోద్లాది మీదికి పోయి అక్కడ ఓడిపో ఎవడు అతనిని ప్రేరేపించును అనే యహోవ సెలవీయగా ఒకడు ఈ విధంగాను ఒకడు ఆ విధంగాను యోచన చెప్పుచుండేది కాబట్టి దూతలందరూ రకరకాలుగా ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు దేవుడు వింటా ఉన్నాడు అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యహవ సన్నిధి నిలబడి నేను అతన్ని ప్రేరేపించదని అనగా యహోవ ఏ ప్రకారం నీవు అతని ప్రేరేపించదు అని అతనిని అడిగాను ఇది దుష్టాత్మ ఇది సైతానాత్మ కాబట్టి సైతాన్ కూడా వచ్చే దేవుడి సన్నిధికి వచ్చి నన్ను పంపించి నేను కాబట్టి దేవుడు సైతాన్ తన సాధనంగా వాడుకుంటున్న విషయం మరోసారి మనం ఈ రోజు ఇక్కడ ధ్యానిస్తున్నాం కాబట్టి ఎవరైతే ఆయనకి విరోధంగా జీవిస్తారో వాళ్ళందరినీ దృష్టినికి అప్పగిస్తాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం మరోసారి కాబట్టి ఆహాబు గురించి ప్రవచనము ఏలియా ప్రకటించిన ఆ ప్రవచనము అది నెరవేరాలా అంటే కచ్చితంగా అది దేవుని వలననే కలిగిందని మనం విశ్వసించాలా కాబట్టి అది తిరిగి దేవుడి నుంచే వచ్చింది అనేది మీకయ్య ద్వారా దేవుడు మనకి బలపరుస్తుంది కాబట్టి తన ప్రవచనాన్ని తన తన వాగ్దానాన్ని స్థిరపరుస్తుంది ఇక్కడ ఏరీతిగా మీకయ్య చెప్తున్న ప్రకారంగా కాబట్టి ఈ దర్శనంలో మీకయ్య చూసేది ఏంటి దుష్టుని యొక్క ఆత్మచ్చి దేవుని సైన్లో ఉన్నప్పుడు ఏరీతిగా నువ్వు అతన్ని ప్రేరేపిస్తావంటే సైతాను దేవునితో మాట్లాడుతున్న చూడండి అందుకత బయలుదేరి అతని ప్రవక్తల నోట అబధమాడు ఆత్మగా చెప్పగా ఆయన నువ్వు అతన్ని ప్రేరేపించి జయము నందుతువు పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చాను కాబట్టి సైతాను కూడా దేవుని ఆగలేకుండా ఏమీ చేయడు అన్న విషయం మనం ఇప్పుడు చూస్తున్నాం యోగు విషయంలో కూడా చూసినాం సైతాను ఆజ్ఞ లేకుండా యోగుని ముట్టలేకపోయిండు యోగు పిల్లల్ని ముట్టలేకపోయిండు యోగు ఇంటిని ముట్టలేకపోయిండు యోగు ఆస్తిని ముట్టలేకపోయింది అతని గోరలను అతని ఎడ్లను ముట్టలేకపోయింది వాడు కాబట్టి దేవుని ఆజ్ఞ లేకుండా సైతాను కూడా ఏ పని చేయలేడన్న విషయాన్ని ఆయన ఆజ్ఞ లేకుండా తల వెంటుకలో ఒకటి కూడా రాలేదు ఎంత చిన్న పనైనా కానీ ఈ లోకంలో కావాలంటే ఆయన ఆగ్ఞలేకుండా జరగదు ఏది ప్రతి ప్రవచనము ఆయన ఆజ్ఞ ప్రకారంగానే నెరవేర కాబట్టి సైతాను కూడా తన బిడల్ని ముట్టాలా అంటే దేవుడే ఆజ్ఞ పీవాలా యోగు విషయంలో చూస్తున్నాం అదే రీతిగా ఆహాపు విషయంలో కూడా మనం చూస్తున్నాం సైతానికి ఆజ్ఞ ఇచ్చి దేవుడు సెలవు పో నువ్వు విజయం పొందుతో పోనీ సైతాను ఎప్పుడైనా కానీ అబద్దికుడేవాడు వాడు అబద్దానికి జనకుడు కాబట్టి వాడు అబద్దము చెప్తూ అనేకలను మోసపుచ్చుతా ఉంటాడు అది దేవుని వల్ల కలిగింది దేవుడే పర్మిషన్ ఇవ్వాలా అన్న విషయాన్ని మనం ఇక్కడ కాబట్టి సైతానికి పర్మిషన్ ఇచ్చినాక వాడు పోయి ఆ సిదికియ మరియు తన దగ్గర ఉన్న ప్రవక్తల నోట్ల నాలుగు మంది ప్రవక్తల నోట్ల అబద్దము చెప్పు ఆత్మలాగా ఉండి వాళ్లతో ప్రవచించడము ఆ మోసపోయి యుద్దానికి పోవడము యుద్దానికి అక్కడ ఏం జరిగింది అతనితో పాటు మంచి భక్తులైన యహోషపాతం కూడా తీసుకెళ్లడం వలన యహోషపాతం కూడా కష్టం కలగడం మనం చూస్తున్నాం అక్కడ కాబట్టి ఆహాబు ఎరితిగా శ్రమలపాడు ఆయన ముసిగేసుకుని యుద్దానికి పోయాండు యహోషపాత కూడా అదే రీతిగా యుద్దానికి పోయినాడు కానీ ఏమైంది మనుషులందరూ యహూషపాత చుట్టూ చేరి ఇతనే ఆహాబనుకుని అతన్ని చంపడానికి పోయినప్పుడు అతను ఏడ్చినప్పుడు దేవుడు తన ప్రార్థన విని ఆహా యహోషపాతను విడిచిపెడతారు ఇతను ఆహాబు కాదని ఆ సిరియా దేశపు సైనికులు అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆ హాబు ఎక్కడు తెలియని స్థితిలో ఆ సిరియా దేశపు సైనికులలో ఒక్కడు ఆకాశం తట్టు ఒక తన బాణాన్ని విసిరినప్పుడు అది సరాసరి ఆ యొక్క ఆహాబుకే తగలడము అతని చాతి బాగామ తగలడము అతను గాయపరచబడము అతని రథ సారథిని పిలిచి నాకు గాయమైంది నన్ను ఇక్కడి నుంచి పోమని చెప్పినప్పుడు ఆ రథ సారథి అతన్ని ఆ యొక్క నాబూట పొలం తీసుకెళ్తాడు ఆశ్చర్యకరం చూడండి దేవుని యొక్క ప్రవచనం ఎట్లా నెరవేర్తుంది తన బిడ్డల ద్వారా చెప్పబడుతున్న ఈ వాక్యాలన్నీ నెరవేరుతాం అంటాయి మనం చెప్తున్న ఇక్కడ వాక్యాలు ఇవన్నీ నెరవేరుతున్నాయి మన కాలంలో మనం వింటున్న వాక్యాలు మనకు బయలుపరచబడ్డ ఈ ప్రతి వాక్యాలు మన కాలంలో నెరవేరుతున్నాయి ఇవన్నీ తిరిగి తిరిగి నెరవేరుతున్నాయి అన్న విషయాన్ని చూపిస్తుండ్రు కాబట్టి ఆహాబూ గాయముంది తన ఆ యొక్క రథం మీదనే కూలిపోవడము తన రక్తం అంతా కారడము నాబూత పొలంలోకి వచ్చిన కతను అప్పుడు నిజంగానే ఆ కుక్కలు అతని రక్తాన్ని నాకడం మనం చూస్తున్నాం కాబట్టి ఏలియా దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్త దేవుడు బయల్పరిచిన వాటిని ఎట్టి పరిస్థితుల్లో అవి తన వాటి పని అవి ముగించుకోవాల్సిందే ఆ ప్రవచనాలు ఖచ్చితంగా ముగించుకోవాల్సినయే కానీ మన ప్రార్థన పూర్వకంగా వాటిని మనం స్వీకరించాలా దాని ప్రకారంగా జీవించాలా అటువంటి భార్యాన్ని దేవుడు మనకే అనుగ్రహించాడు కాబట్టి ఒక వాక్యాన్ని మీకు చూపించలేని వాక్యాన్ని ముగించుకుంటే చూడండి మొదటి కోరింతలు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై వచనం మొదటి కొనతల రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో ఒక వాఖ్యం నేను మీకు చూపిస్తాను కాబట్టి యహుషపాత్ ఆల్మోస్ట్ చనిపోయినవాడే యహుషపాత్ గొప్ప జనానికి ఉన్నాడు ఆహాబు సర్పంనికి సాదృశంగా ఉన్నాడు అదే రీతిగా మిఖయ లక్ష మందికి సాదృశ్యంగా ఉన్నాడు సిరికియా సర్పానికి సాదృశ్యం ఉన్నాడు తన దగ్గర ఉండే శిష్యులందరూ తేళ్లకు సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి మొదటి కొనితల రాసిన పదిహేనవ అధ్యాయము ముప్పై మూడవ వర్షంలో మనం ఒక వాఖ్యాన్ని చూస్తున్నాం చూడండి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును కాబట్టి మనము దుష్ట సాంగత్యంలో ఉంటే మన నడవడి మన మంచి నడవడి చెడిపోతుంది మన ప్రవ ప్రవర్తన చెడిపోతుంది మన పరిశుద్ధ జీవితం చెడిపోతుంది మనమందరం అపవిత్రలం కాబట్టి మనకు దుష్ట సాంగత్యం అవసరం లేదు అవిశ్వాసులతో సహవాసం మనకు అవసరమే లేదు మనము మోహించి వివాహం చేసుకోవడానికి వీల్లేదు దేవుని యొక్క ఉండి మనం వివాహం చేసుకోవాలి ఒకవేళ ఆలస్యమైనా అది అది జరగదని మనం ఎప్పుడు కూడా అనుమానం అది కష్టంగా ఎరగెడుతుంది నీ జీవితంలో అద్భుతాలు జరగలేదు నీ జీవితంలో మేలు రాలేదు నువ్వు ఆయన పట్ల అనుమానపడడానికి వీలేదు తగిన తగిన కాలంలో ఆయన వాగ్దాలు అన్ని నెరవేరుతూనే ఉంటాయి దాని కొరకు మనం కనిపెట్టుకోవాలి అదే విశ్వాసంలో మనం ముందుకు పోవాలా ఏ రీతిగా చూడండి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును నీతి ప్రవర్తన గలవారై మేల్కొని భాగం నీతి ప్రవర్తన అంటే రక్షణ పొందినాక రక్షణ అనుభవాన్ని ప్రవర్తన అంటాం ప్రతిరోజు రక్షణ అనుభవాన్ని మనం ప్రవర్తన రూపంగా చూపించుకోవాలి నేను రక్షణ పొందిన వాళ్ళను ఆయన కొరకు పరిశుద్ధంగా జీవిస్తాను అని తీర్మానించుకోవడమే నీతి ప్రవర్తన నీతి ప్రవర్తన గలవారై మేల్కోవాలా ప్రతిరోజు వాక్యంలో మనల్ని మనం పరిశీలించుకోవాలా అప్పుడే మనం మేల్కుంటాం ఎప్పుడైతే మన అపవిత్ర ఉంటుందో మనం నిద్రపోతూ ఉంటాం ఎప్పుడైతే మనం వాక్యంలో మేల్కుంటుంటామో మన అపవిత్రత నుంచి బయటకు వస్తూ ఉంటామో అబద్ద బోధన నుంచి అవిశ్వాసం నుంచి మనం బయటకు వస్తూ ఉంటాం కాబట్టి నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకూడి చూడండి మనం ఇంకా పాపం చేయొద్దన్న విషయాన్ని చెప్తున్నాడు ఒకసారి నువ్వు రక్షణ పొందినాక పాపం చేయకుండా ఉండాలా అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఎప్పుడైతే నువ్వు రక్షణ పొంది కూడా పాపం చేస్తే నీ రక్షణ నిరర్థకం నీ రక్షణ వ్యర్థమైపోతుంది నువ్వు అపవిత్రమైపోతావు అన్న విషయాన్ని హెచ్చరిస్తుండ్రు కాబట్టి దేవుని గురించిన జ్ఞానము కొందరికే కొందరికి లేదు ఈ విషయాన్ని దేవుడి కొరటి సంఘానికి హెచ్చరిస్తాడు పావులు కాబట్టి నువ్వు నీతి ప్రవర్తన గలవారవై మేల్కొని పాపము చేయకుండా జీవించడము ఎందుకంటే ఆ రీతిగా జీవించినప్పుడు ఆయన కొరకు జీవించగలవు ఆయన కొరకు సాక్షి ఉండగలవు దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగు కలిగటకై ఇట్లు చెబుతున్నాను కాబట్టి కొందరికి జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు అవిశ్వాసంగా జీవిస్తుంటారు ఇప్పుడు సిలికిగా దేవుని గురించిన జ్ఞానం లేనివాడు తన దగ్గర ఉన్న నాలుగు మంది ప్రవక్తలు దేవుని గురించిన జ్ఞానం లేనివారు అదే రీతిగా ఆహాబు దేవుని గురించిన జ్ఞానం లేనివాడు తన పితరులు బాగున్నాడు కానీ అతను రీతిగా లేడు కాబట్టి యోహుషపాతికేమైంది అతనికి దేవుని గురించి జ్ఞానం ఉండే కానీ ఏం జరిగింది దుష్ట సాంగత్యం వలన అతని దేవుని జ్ఞానం తృణీకరించాడు అందుకే శ్రమలుగుండవోల్సి వచ్చింది ఆల్మోస్ట్ మరణించాడు కదా ఇంకొంచెం సేపు ఉంటే కానీ ఆయన కన్నీరు విడుస్తూ ప్రార్థాన చేయడం వలన దేవుడతని తప్పేసట్టు మనం చూస్తాం కాబట్టి మనకు కూడా ఇది ఒక లెసన్ ఈ రోజుల్లో మనము అటువంటి సామర్థ్యంలో ఉండొద్దు ఐహికమైన విచారాల చేత ఇలోకాశాల చేత మనం కొట్టుకుని పోవడానికి వీల్లేదు మనం యథార్థతతో పరిశుద్ధతో ఆయన కొరకు జీవించాలా అటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించడం ప్రార్థిస్తాం పరిశుద్ధలకు దేవాసా మీకు అందాలని మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నడిపిస్తున్నందుకు మీకు ఎంతో వర్ణాలు ప్రభావ ఏసయ్యా ఉత్తర దిక్కున ఇస్రాల్ పదవి ఏరీతిగా అన్యాయము అపవిత్రత ఆ యొక్క అవినీతి విగ్రహారధనలో అది దక్షిణ దిక్కును ఒక మీరు చూపిస్తున్నారు ప్రభు ఆ దుష్ట సాంగత్యంతో తను ఆహా ఆ యొక్క తన కోడలైన అతల్య ద్వారా ఆహాబ కుమార్తైన అతల్య ద్వారా తన కొడుకు యోహోరాము ద్వారా అది దక్షిణ దిక్కునకు ఆ యొక్క యూద దేశానికి ఏరుశలేములకు సంక్రమించినట్లు కొంతకాలానికి ఏరుశలేము మందిరంలో ఆ యొక్క విగ్రహాలన్నింటినీ పెట్టుకున్నట్లు మేము చూస్తా ఉన్నాం ప్రభావం మీరే మాకు చూపిస్తున్నారు తన యుగ సమాప్తిలో బాహాటంగా ఇవి జరుగుతున్నాయి మరి విశేషంగా ప్రభ ఎవరైతే దుష్ట సాంగత్యంలో ఉంటారో ఎవరైతే అవిశ్వాసంలో ఉంటారో ఎవరైతే మీకు తిరుగుబాటుతనం చేసి జీవిస్తున్నారో వారందరినీ సైతానికి మీరు అప్పగిస్తారనేది ఆహాబ జీవితాన్ని మేము చూస్తున్నాం ప్రభావ అదే రీతిగా ఆహావ దగ్గర ందరూ సైతాను బంధకాలలో ఉన్నారు ప్రవ్వ అటువంటి కాలంలో మేము ఉంటున్నాం ఈరోజు ఈ రోజు కూడా ప్రపంచమంతా అబద్ద బోధ అబద్ద ప్రవచనాలు అబద్ద దర్శనలు ప్రకటించే క్రైస్తవ సంఘ కాలంలో ఉంటున్నాం వారితో మాకేం పని లేదు వాటిని మేము అసహించుకుంటున్నాం ప్రభావ మేము తాజా మన్నా అయిన మీల్స్ అనేదికి వచ్చిన మిమ్మల్ని స్వీకరించి మీ కొరకు మీ నీతి సత్యాన్ని మేము ప్రకటించాలా మీరే మాకు బయలుపరచండి మాకు మనుషులతో ఏ పని మేము మనుషుని ఆశ్రయించాం మేం మినిస్టర్స్ ని మేము ఎవరిని కూడా ఆశ్రయించాం తప్ప ఎవరు ఆశ్రయించాం కాబట్టి మీరే సహాయకులు కొన్ని నడిపించి మీరాగలా సిద్ధపరచుకుని మీరే మణి పొందమని వచ్చిన ఆశ్రయించమని ఏసుక్రీస్తు పరిషత్ నామనం ప్రార్థించాం తల్లి ఆమె